దిగ్విజయం కురు ఒక్కరుడే ఆ రాజస్మయములో దిగ్విజయం చేసి జగత్తుని యావత్తు కూడా జయించి ఆ కురువ విషయానికి యావత్తు పేరు ప్రతిష్ట తీర్తులు మొదలయ్యేటువంటి యావత్తు కూడా చచ్చినటువంటి వాడు ఒక్కడే జగత్తు యావత్తు కూడా జయించింది బలముతో ని ఒక్కరుడ కాని అతని తమ్ములను భార్య అందరినీ కూడా ఆ యొక్క గంధర్వులు నారే కట్టుకుపోయేటప్పుడు పద్నాలుగు వేల మంది గంధర్వులను జయించి అందరినీ కూడా విడిపించింది అర్జునుడు ఒకడేగా అప్పుడు మాత్రం ఎవరున్నారు భీముడు హుడునాడు వెంట అది నివాతకవచులను కుమే నివాతకవచులు తరువాత కాళక్యాయులు మొదలైనటువంటి యొక్క రాక్షసులందరినీ కూడా దేవతలకు సాధ్యం కాకపోతే ఒక్కడే పోయి వాళ్ళందరినీ కూడా సంహరించి వచ్చాడు కనుక అప్పుడు ఒక్కడేనా అర్జునుడు నగ్గట దో తొటతి అతన్నిగిడు సేవసటి పోనప్పుడు నీ వచ్చట గలవో లేవో నిక్క చెప్పు మా కనుడా సంగతులు అవి విన్నాం విషయం కానీ ఒకటి అడుగుతా చెప్పు ఏమిటది ద్రౌపదికై తి అతన్ని ఆ ద్రౌపది స్వయంవర సమయంలో అందరం వెళ్ళాంగా మీరు మేము అందరం వెళ్ళాం వెళితే ధనస్థుని ఎక్కువ పెట్టలేకపోయాం నీవు బట్టి చూసావు బట్టి చూస్తే నీ ఆ అర్జునుడు నాడే అస్త్రమంగా ఎక్కుబెట్టి ఆ గగనముందు సంచరిస్తూ ఉన్నటువంటి మేనయంతా నిత్యాకేశ్వర వారేశాడు అప్పుడు అంతా తిరగబడ్డాం వాళ్ళ మీద ఆ భీముడు అర్జునుడు మాధువేషములతో ఉన్నారు బ్రాహ్మణులనే ఉద్దేశంతో తిరగబడ్డాం తిరగబడితేవశడి పోవునప్పుడు నీ వద్దట కలవో లేవో నిక్కము చెప్పు మా తిరగొచ్చావు అందరినీ కూడా తిరగబడగా పారిపోయారు ఎక్కడ రాజులు అక్కడ ఆ పారిపోయిన వాళ్ళలో నువ్వు ఉన్నావా లేవా చెప్పబోయే కరుడా అసలు సంగతి చెప్పు మరి ఒక్కడే నావే ఆ నువ్వు పారిపోయావు కదా ఆ పారిపోయిన వాళ్ళలో నీవు ఉన్నావా లేవా ందక్కడది పుక్ష సంఖిల్లైర పరాక్రమంగులు మహోత్సాగంగుణం చేసిరి అత్యంతో దగ్గర బాహాశక్తి మేధిని కాస్తుంది కూలితి వృధా గర్వంగుని ఆ పాండవులు నారే వారు ఒక్కొక్కరే చాలయ్యా దానికి ఇదే సమయం అనుకుంది పాపం ఎందువల్ల అంటే చదువుకోవడం చెప్పడం ఇది ఇచ్చి అది అది విడిచి ఆ ఊపిరి ఆడలేక వాళ్ళు చదువుతూ ఉంటే వాడు చెప్పడం అయితే కొంత విశ్రాంతిగా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఇన్ని రోజుల నుండి బాగినందు మూలకంగా రాసిపోయి ఉన్నాయి కలగటల్లా బలం బలాత్కారంగా కాల్సి వస్తూ ఉన్నది దానికి తాకట్టు కానీ కాసేపుటి కాసేపటికి పోతూ ఉన్నది ఆ కుంతీ నందు పాండవులు ఒక్కొక్కరే చాలునయ్యి ఆ జగత్తులు లేవద్దు తల్లగ్నులు చేయడానికి వాళ్ళు ఒక్కొక్కరే చాలు అవసరం లేదు మిగిలినటువంటి వారు కూడా ఆ కుంతి పుత్రులు ఉన్నారే వారిలో ఒక్కొక్కరు గారు జగత్తు తల్లకి దాని నీవు ఉన్నావే నీ అంత పనికి వాడిని వాడు ఎవడు లేవు ఏదైనా దెబ్బ బాగా తగించే అంతులు ఎవడ వారిపోతావు ఈ సందులు కూడా ఉండవు కానీ వృధాగర్వంబు నీ చేతికి వచ్చి గర్వం తప్ప ఏమిట ప్రయోజనం ఈ మాటల వలన అన్నారేట అగ్నిగా వాసుకి కోడలు వెనుక గడగి ఎట్లుగా రాధే అని వచ్చునకు బలనెక్కటి మార్పునూను టెల్ రా నేను ఆ ఒకరికి ఒకడు చాలడానికి ఆ అర్జునుడి మీదకి నేను స్వామి అని ఉంటూ ఉన్నాడు నీ ఒక్కడ వేసిపోవడం ఎలా ఉంటుందయ్యా అంటే అర్జునుడి మీదికి ఏ చి సముద్ర చేతులతో ఈది రుగా ఉంటుందయ్యా ఎంత అని సాధ్యపడునా సముద్రం అగ్ని అన్ని హోత్రంలో దోకట పెట్టిలో నీ ఒక్కడివే పోయి అర్జుని మీద తిరగబట్టం అలాంటిది వాసుకి కోరలు వెగినట్టుగా నీ అర్జును బోరు నెక్కటి మార్పు నవనుట నేను ఒక్కడే కారును అర్జును నిలవరించడానికి అని పోయి చూపొన్నావు ఆ వాసుకి కోరలను పేకటం ఎట్టాడిదో అట్టాడిదో కదుడా ఏ నంగలదే మేలెడ్డు అదిపుగా వగవల పెద్ద చెంచామార్తం వీస్తూ ఉంటే అరణ్యమంతా తగు తగులుబడిపోయే సమయంలో అంత వానరాన్ని పోయి ఒక్కడి ఆచడానికి ప్రయత్నం చేసేలా సాధ్యం కాదు అలాంటిది నీ ఒక్కడివి నేను అత్యంత ఆవుతానని అనటం ఉన్నది అలా ఉందయ్యా కన్నుడా వాటి వల్ల ప్రయోజనం లేదు ఎందుకీ దుర్యోధి రక్షించాలి ఇప్పుడు గురుడు గురుతను నీవు నేను కుదుకొని తాకుతుముగా మార్పు కాదు అతను నీవు ఒక్కడవే పోతే చస్తావు ఏం చేయాలంటే కురు విడు పీపుడు గురుడు ఆ యోధనుడు భీష్డు దోణాచార్యులు గురు తనుభవుడు అ ఈ మొత్తం అంతా ఏకీభయించి పోయి తాకాలి అర్జుని మీద అంతేగాని ఒక్కొక్క జపకాయ పోతాడు ఈ మొత్తాన్ని యావత్తు కూడా కాని పరికిన సంరంభం చిత్తంబు నదీబు ప్రియముగలు తోడు విలువగా పతి పేలే అంటే ఆ ప్రాచ్యాయుంట ఆయట మీకు నీ ఉహడవు ఆ ద్రోణాచార్యులుహడు దీపులుహడు మీకు అందరికీ ఆ పాండవులకి అంతులేని ప్రేమ మా పండటం మా పక్షాన ఉన్నప్పటికీ మీ మనస్సు లేవచ్చు కూడా పాండుపుతులు అటువంటి పాండవులు ఎందు పక్షపాతం నిన్ను వెంట పెట్టి అనేది ఆ దుర్యోధుడిని తప్పు ఆయన బుద్ధి తక్కువని మీ పోటీ వాళ్ళని వెంట పెట్టి తప్పు కాదు అని వేలారిండ్రాని పెదీచిన రాజు మీ పని ఆ దుర్యోధం యొక్క సొమ్ము ఉన్నది పిల్లలు పెద్దవాళ్ళు బంధువులు అంతా కలిసి వేలారి జితుండ్రు వచ్చినట్టుగా తింటున్నారు బాగా సొమ్ము తినటం మరికేదప్ప ఆ కష్టం వచ్చిన సమయంలో ఆదుకునేటటువంటి యొక్క పద్ధతి ఎక్కడ ఉన్నదయా మీకు లేదు నేను ధరస్సు ఇచ్చాను అంటే పొద్దునాగు లోకములు కూడా గడగడగడగడగడవాణి పోవాలి కనుక నా యొక్క బలం లాంటిది నా పరాక్రమం అది ఏమి కూడా గడించకుండా ఆ అర్జన్ని కూర్చి ఇప్రకారంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నేనేమని మాట్లాడవాలను ంగు నన్ను పలుకు పలుకు వెళ్ళ వింటుగాంగేయుడు గౌరవేద్యనుద్దేశించి ధర్మార్థసూ నాయట భీష్ముడు తెలియదు వాదం అంతా ఇతగా దాంతవి అద్వివాదాన్ని ఉద్దేశించి ంగత గుచార్యులు నీటి గురువు గారు ద్రోణాచార్యులున్నారే వారు ఏది తప్పకుండా మాట్లాడారు వారు మాట్లాడిన దాంట్లో ఏమి చెప్పలేదు ఆచార్య తనయు వచ్చినంగులు ఉచితంబు దోవో అశ్వద్ధాంగు మాటలున్నాయే అవి కూడా ఉచితములు అందులోనూ పొరపాటు లేదు కృపాచార్యుండాన తందంగును తెరంగు వడియ ఆ కృపాచార్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా బాగా ఉన్నాయి ంగరాజునకు సంగత పాఠ మాటలు తగు మాన్యుల నది అధక్క అయితే ఈ అంగరాజు నాడే కథుడు ఆయన అలా మాటలు మాట్లాడవచ్చు గొప్పవాడు ఆ కారణం చేత మాటలు మాట్లాడవచ్చు కాది మాన్యులైనటువంటి వాడు నాడే పెద్దవాడిని అధక్కరింపనుగునా ఆ దొడాచార్యుల్ని కృపాచార్యుల్ని అశ్వత్థాపనం వారిని అవమానించి అలా మాట్లాడకూడదు దూరమున్న వెరవుతో అడి విచారములగరే సద్ శత్రువులైనప్పటికి పరాక్రమవంతులై గుణవంతులైనటువంటి వారిని శత్రువులైనప్పటికీ మంచి వాళ్ళు ఎప్పుడు కూడా కొనియాడుతూనే ఉంటారయ్యా కొనియాడకుండా ఉండరు శత్రువులు కదా అని చెప్పి ఆ పరాక్రమాత్ములు కొనియాడకుండా ఉండరు ఆచార్యులైన వారులు పూజా వాక్యముల గరుహులుగాక గరిహింతుడకు విషయం కాబట్టి ఈ కర్ణుడు నాడే ఈ కర్ణుడు నోటికి వచ్చినట్ల మాట్లాడుతూ ఉన్నాడు పెద్దవాడిని కానడి తగదు ఆ చాయులైనటువంటి వాళ్ళు పూజా వాక్యములకు అర్హులు కాని ఆ గరిహింఠుడు అవునదే తప్పు అను చూ కృపా మల కడములకు నిజపాని పుటంగులు సాక్షి ఏకల అర్జనులు వస్తూ ఉంటే వేడల్లో వీళ్ళు తనుకుంటున్నారట ఇట్లా ఆయన ఏమో తరువుకు ఉన్నాడు మహాభేదంతో వస్తూ ఉన్నాడు వేడల్లో వీళ్ళు చుట్టు ఇట్లా తనుకుంటే ఎందుకు పనికిరాలి వీళ్ళు అని ఆలోచించి ఆ ఆయన ఆ అభియోధనంతో ఈ మాటలని అత్యత్నా వాళ్ళు చేతులు కొట్టుకున్నా కొట్టుకొని పదిసార్లుండగలదు ఇవ్వచ్చు వచ్చున్న వాడు విధోనకు సమయం కాదో స్వామి ఇప్పుడా మీరు తగాదా ఇప్పుడు తగాదా పడితే ఇంకేమైనా ఉండునా కనుక ంతగలదు చాలా పని చేయవచ్చునది అవచ్చేవాడు సామాన్యుడు కాదు వివత్తుడు నాడే అర్జునుడు వస్తూ ఉన్నాడు విరోధం సమయము కాదు మనం అందరము ఇంగూటి కొలికయ కాబట్టి ఇప్పుడు వీలో పిలుత కదా అప్పుడవద్దు అందరం కలిసి తాగుతాం అర్జునుడి వీరా బలవద్ జ్యసనంబు నుండు భేదంబు గలుగు గొప్పదని బుధుడు చెప్పుదురు బలవద్సనం ఉన్నది బలవంతుడైనటువంటి ఎక్కడ శత్తువుపై సమయంలో అంత కలహములు పరిగిరా వారిలో వార్త కాదా పడితే వాడి సుడు అయిపోతుంది అవతల వారికి మహానుభావుల మీరు మహాపురుషులు వేదములు ఒక వలన సమస్తమైనటువంటి వేదములన్నీ ఒక ప్రకటన ఉన్నాయి తనుర్వేదం ఒక ప్రకారం ఉన్నది మీకు తనుర్విద్యలో అపారమైనటువంటి యొక్క పాండిత్యం ఉన్నది మీకు వేదములు ఎందు పాండిత్యం రెండు కలిగినటువంటి మహాపురుషులు మీరు కురుబలం గుడి పుట్టిన ప్రసిద్ధుల రూ ఈ కురుకులానికి ఏడు వచ్చినప్పటికీ దీంట్లో ప్రసిద్ధులు అంటే మీరే గురుకులానికి యావత్తు కూడా ప్రసిద్ధులు మీరు అది మీ చాలా నిలుతూ మంచి వచ్చినా చెడు వచ్చినా మీ మీదే బాబు ఎందువల్ల ముఖ్యులు మీరే కనుక ఏది నాయకుడు వాడి మీద ఉంటుంది లేదా కూడా మిగిలిన వాడు చక్కగా తప్పు కూర్చుంటారు కానీ అది చెడినా లేక సిద్ధి పొందినా ఆ ఏమి బాగుపడినప్పటికి పెద్దవానికి వచ్చేది అపఖ్యాతి వచ్చిన అఖ్యాతి వచ్చినప్పటికి కాబట్టి కురుకులానికి ఆవత్తు కూడా ముఖ్యులు కొనుగ ఇప్పుడు ఓడిన దేవుప్పినప్పటికి అది మీ తల మీదే ఉంటుందండి కాబట్టి మీరు ఎలా మాట్లాడి ఒకరిలో ఒకరు తగాదాపడితే లాభం లేదు అన్న ఎవరైనా తెలియటువంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ దాన్ని మీరు లెక్కలో పెట్టుకోవచ్చు సుమా ఎందువల్ల అంటే ప్రభు యొక్క ప్రభువుని యొక్క సాధ్యం ఉన్నది గురించి ఇలా మీరు క్షమించవలే దోనుల చిత్తము శాంతివంగుట ఇటులే కొలతులకు అంటే అశ్వత్థామంట అంటే వారంటారట అశ్వత్మ కృపాధ్య స్వామి ఎందుకయ్యా మమ్మల్ని ఏమి మీరు మాట్లాడు ప్రతి మావలసిన పని లేదు ఎందువల్ల నా పెద్దవాడు ఆయన వారి మనస్సు కలంక దేరితే మాకేం బాధ లేదు వారిని అధిక్షేపించాడు కనుడు ఆ కారణం చేత మేము బాధపడవలసి వచ్చింది కనుక వారి యొక్క మనస్సు శాంతి పొందితే మాదే ఉన్నది అటే కనుల గుర్చుకొని కురుపతి గురుని అశ్వద్ధామును వేడుకొని కృపాచార్యులంద అంటే ఆ గాంగేయ కన్నులు నా వీట్ని కన్నుని కూడా తీసుకొని ఆ దుర్యోధనుడు ఆ ద్రోణాచారు వారి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించి స్వామి యొక్క మనస్సులో కోపం ఉంచుకోకూడదు సుమా అది ఆయన్ను ప్రార్థించి అశ్వత్థామును వేడుకొని కృపాచ్యాయులకు కూడా చెప్పాడట సాంప్రవచనములు ప్రసన్నై యోధవీరులం గలయంగా నుంకొని ద్రోణాచార్యుని ఏ అంటే ప్రసన్నుడై ఏమిటి అది యొక్క పెద్దల యొక్క అది చాలా స్వల్పం అది తాటాకు మంట వస్తుంది కానీ వెంటనే చదారిపోతుంది తాటాకు భగభగ భగమంటది కానీ వెంటనే ఆరిపోతుంది అలాగే పెద్దల యొక్క కోపం కూడా అంతేనట అందువల్ల ప్రసన్నుడయ్య ఆ దోనుడుక భీముట పోయే ఆ భీష్ముడు భీష్ముడు నాడే ఆయన మాటలతోనే పోయిందయ్యా నా కోపం ఎప్పుడూ పోయింది మీది కార్యం ఉన్నటప్పుడు మీద లింక మోహ సాహసముల గురు నాకు పాపం లేదు పాడలేదు కానీ ఇక తరగవలసింది ఏమిటో చూడండి ఇంతకీ ఆ దువాసుకేమి క్యూడు రాకుండా చూడవలే కదా మనం అందరము కలిసి వాస్తవడు మనల గని ఎంత ఉందా సైరణడు మొసల ఆ అర్జునుడు నాడి పదమూడు సంవత్సరముల నుండి ఎడుగులు పడి పడి పడి పడి మట్ట ఎక్కిపోయి ఉన్నది పడి ఏమి సందేహం లేకుండా వచ్చి దూకుతాడు కనుక ముందు వచ్చి రావడంతో దుర్యోధను మేరకు దూకాడు అంటే కాజలు అయిపోతుంది కనుక అందరము కూడా కలిసి ఆ దుయో దుర్యోధనుకేమి మోసం లేకుండా అర్జునుని వల్ల సంరక్షణ చేయవలసిన పాదములవ మన మీద అప్పుడు పుదుపతి సమయకాల విడయిగా నాటిన మాట కాక ఆ దుర్యోధనుడు నాడే పదమూడు సంవత్సరములు పూర్తిగాక ఉందే ఆ ఘాతవాసం పూర్తిగాకముందే వస్తూ ఉన్నాడు అర్జునుడు అని అన్నాడు దానిని చూపించి ఉన్న దూపు గంగేయుడు చెప్ప నరుండని తనుక ఆ సమయ కాలం గడిచిపోయిందో గడిచిపోలేదు ఇంకా ఆ విషయం చెప్పవలను అంటే ఆయన తోతగా చెప్పాలి భీష్ముడు ఆ విషయం ఆయన చెప్పవలసి ఉన్నది సుమా అన్నటు ఆ ద్రోణుడు ఆయన తుడు దుర్యోధను గిట్టని అంటే ఆ భీష్ముడు అంటే ఆటు దుర్యోధను వెళ్ళిపోయిందయ్యా ఆ సంవత్సరం ఉన్నది వారి జగ్గాతవాసం సంవత్సరం వెళ్ళిపోయింది ఎందువల్ల అంటే ఆ రెండవ సంవత్సరమే ఇది అరణ్యవాసానికి ఆరంభించిన రెండవ సంవత్సరంలో అధిక మాసం ఒకటి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఆ అధిక మాసం గర్భ విషయంలో వడ్డీ విషయములో అది కూడా లెక్క తర్మశాస్త్ర ప్రకారంగా ఆ కారణం చేత ఆ గడికి వెళ్ళిపోయింది నిన్నటితో వెళ్ళిపోయిందా ఆ గడువు నిన్నటతో నిండీ సూపె నేదు కనుక తీరిపోయిందినే ఉద్దేశంతోనే వచ్చాడు లేకపోతే అంత తెలివి తక్కువగా వస్తాడు అర్జునుడు తనకు తీరిపోయిందా ఇక లేదు గడు పాండు ధర్మపురులు ధర్మాత్మ చుండేది కథిష్టముదు ఏ పాండవులు ఉన్నారీ ధర్మపురులు మా ధర్మరాజు ఎవరికథిఠాతో ఎవరికి నాయకుడు అట్టి వారు తమ పదం చెప్పి సంచరిస్తారట అన్ని పాటులట్టు పడిన వారెట్లు కాబట్టి వారు తమ మాత్రం తప్పిందుకు ప్రవర్తిస్తారయ్యా తమకు తీడు వచ్చేటట్టుగా అంత తెలివి తక్కువగా ప్రవర్తి ప్రవర్తిస్తారా పాండవులు అవసరం లేదు వెళ్ళిపోయింది నాయటం బటి మూర్ఖతనంగు శయే అట్లా అక్రమానికి వచ్చే వారు వారి యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞా విధాన ప్రకారంగా పదమూడు సంవత్సరాలు చేశారు అలా కాదు అనుకుంటే ఇవే ఇప్పుడు దాకా ఎందుకు ఒక నెల ఇంతకాలం బాధపడ్డం ఆ వేళే తిరగబడితే ఏం చేసేవాడు ఆ సభలమని ఆ ద్యోతి సమయంలోనే కూడా ఆ భీముడు లేచాడు కూడా తానే ఆ తమ్మురాజు అనేటటువంటి చేత భీమ నష్టమున్నదే కట్టుబడిపోయింది అట్ట అప్పుడే తిరగబడేవాళ్ళు అలా తిరగబడి అక్రమానికి పాల్పడితే కనుక ఇంత బాధలు ఎందుకు పడేవాళ్ళు అయ్యా కనుక అది నీవేమి ఆ సందేహం అవసరం వారి వెళ్ళిపోయింది అవడు కాలం వేచింది ఆ కవరకు బాధలు పడి దాన్ని పుచ్చి ఇప్పుడు వస్తూ ఉన్నాడు తమ యొక్క ఏక్కడ ఉన్నది ఆ పరాక్రమం అది చూపకుండా యొక్క ఆగరం వాళ్ళు ఎత్తుదే మొట్టక బి మనము దగ్గనోత్తానికి అనుగా వాళ్ళు ఊరుకోరు గను ఆ మన మీద తమ యొక్క సాహసం ఉన్నది ప్రకటిస్తారు కనుక మనం కూడా ఎదుర్కోవడమే మన పని వచ్చినవాడు వాడు పల్బును అవస్థము మనంగరాదు మనంక రాదు వచ్చేవాడు అర్జునుడు కనుక మనం జయిస్తాము అని చెప్పి నిశ్చయించుకోవడానికి మాత్రం ఇల్లేదు బలంగులు రేడును ఇద్దరు కొట్లాడుకునేటప్పుడు ఆ రాజ్యలక్ష్మి కాయ పోరాడేటప్పుడు ఇద్దరు విరుస్తారా విరుపనేటుకు చేతయుందగుతం చేయవలసింది ఆ యుద్ధములో హెచ్చవచ్చు మరి ఒకరు ఓడిపోవచ్చు అది తప్పదు కాబట్టి అలా ఎత్తనా సరే యుద్ధం చేయటమేమ వద్దు కాదు యుద్ధం చేయడం కాదు అంటే ఇంకో మార్గం కూడా ఉంది ఏమిటి యొక్కమై ఎత్తటి పొందకు చేతయుందకున్నా ఎప్పటికైనా మీకు మాకు తగాద వద్దు కనుక ఏదో అయిపోయిందేమో అయిపోయింది బాధలు పడ్డారు మీరు కూడా కనుక మీ రాజ్య భాగాన్ని మీరు తీసుకోవలసిందేని చెప్పి అలా అసంధి చేసుకొని యుద్ధం లేకుండా మానుకున్నప్పటికీ అది భాగానే ఉండును అన్న ఆయటుడు ఆని విని కుటుని ఏ అంటే ఒక నవ్వునవి ఆట దుర్యోధనుడు నవ్వి మనకు అందుకనకు నెట్టువద్దు మనకు ఆ పాండవులకు ఇంకా పొందేమి చెయ్య ఇంకా పొంద సంధ్య ఎక్కడది కలు నేను రాజ్య భాగమీ నేను నా రాజ్య భాగం ఉన్నది వారి భాగం వారికి నేను నేను అంతేగాని ఇంకా సంధ్య ఎక్కడది అన్నాడుటూల వచనంగులాకరించి గురుడిట్లను కాలూ కయ్యంగు భంగియుంటి అంటే ఆ దోళార్ విన్నాడుటా విని ఆ కాతికటి ఉన్నది దుయ్యోధంనికి తెలియకుండా లేదు ఆయన అన్నీ తెలుసు అయినప్పటికీ నా యదింగి నియంత్రణ పెద్ద రంగు చెప్పేదా కానీ ఒక విషయం నాకు తోస్తూ అనేది చెప్తాను ఈ పదం ఉన్న అలవ పాలుగని మహీ పాలు సతరంగుగా ముందర పోవలూ శైంలో నాగవ వంతు తీసుకొని ఆయన రాజు నాడే దుయోధను ఆయన ముందుడిపోవాలి అంత్యసేన తదనంతరం కదుపులం వదివికొని తన వలయో అంత్యసేన ఒక నాలుగవ భాగం ఆ కదుపులు ఉన్న ఈ వాటిని పొదుపుకొని పోవాలి ముందు సగంతో మనము నిలిచి మోహ దించిల్ల నల్ల నడుగు వలయో పోతే ఇక సగం ఉంటుంది సైన్యం ఆ సగభాగంతో కూడా మనం వెనుక ఉండి మల్లగా పోతూ ఉండాలి ఎక్కడికి వచ్చి అక్కడ తీ గోవుల మీదకి కానీ దుర్యోధనుడి మీద కాని పోకుండా ఆపటానికై ఈ సైన్యమంతా కూడా ఇలా మూడు సాధములుగా పోవాలి కొంత సైన్యంతో దుర్యోధనుడు ముందు పోవాలి తరువాత కొంత సైన్యమేమో ఆ గోవుల్ని వెంట గోవుల వెంట పోవాలి మిగిలిన సగ భాగంతో వెనక రూ పో సుమానాయకొని సైన్యము పంచి ఇచ్చి పుసలకు భాగండ్ చతురంగుల దాన్ని మూడు భాగములుగా చేసి అనగా నాలుగవ భాగం ఆ దుర్యోధనికి వెళ్ళిపో ముందు తరువాత ఒక భాగం ఉన్నది ఆ గోవును వెంట నడుస్తూ ఉన్నదట ఇటు అటు పోకుండా చదిరిపోకుండా గోవులను మళ్ళవేసుకుంటూ ఆ సైన్యం వెళ్తూ ఉన్నదట మిగిలిన స్థగము కూడా వెనుక ఆ వెనుక నిలబడి మెల్లమెల్లగా పోతూ ఉన్నది అందులో మధ్యలో ఉన్న ఆట యులేమో కు ఆ దాపటంగా అశ్వత్మయము ఎడవ భాగముడు కార్డు కాకుడేమో సైన్యానికి ముందు వికన్నువ దగో ప్రభు గల ఎన్నట్లుగా మొక దించి మిగిలినటువంటి యొక్క ఆ యోధులు ఉన్నారే వాళ్ళు అక్కడక్కడ మధ్యలో సైన్య మధ్యంలో ఉండేటట్టుగా మోహరించి నడిపించుతుండే ఆ తాళద్భం ఉన్నదే తింటున్నటువంటి వాడై ఆ పిల్పుడు వెనుక భాగంలో నడుతూ ఉన్నాడట ఆ కూడా అరుదుతని తు లక్కనికి నా బలంగు లఘు మహోగ్్య సంగత మకుడుల మనంగ లకౌ దగమంది కనుంగన సుదేష్ఠరుడు సుదలేషనం వన ప్రశంతుని కువిమాన మిక్కి అంగ బల గతి వచ్చే దేవభుని పందులు చిత్త గణంబుల గంగ